కీర్తన ఎనభై ఎన్నడు మానవు ఈ దుర్గుణములు ఏదిం ఔషధము ఇందుకును కన్నుల చూచుచు చెవుల వినుచుం నేగనియుం వినియునిదీం కష్ట్రుడునయ్యానేను హృదయములో పలం దేవుడుండగా నరగకం భ్రమయుచుగన్నచోటనేం వెరకి యుగానకం చేటి వేదురనయ్యా నేను చదరణ చదరణజనము దుఃఖరూపమని చెప్పగ విని అది సుఖమని కోరుచు మది దీపము వట్టుక నూతబడిన మత్తునివలేయ్యా నేను పరమ గురువులదేం భక్తి మార్గమిటూ ప్రాణులకెల్లనుబెట్టివుండగా విరసపుటూ ఇంద్రియమాగముల తిరుగు వీరినయ్యానే దరిచేర్పగ హరినామము కలిగియు దైన్యముంది సంసారములో పరుషముచేతట్టుక తిరిగేటి భ్రాంతునివలనయ్యానే శ్రీవేంకటపతిటనుండగా సేవింపగ సంసారములోపల ం పొరలుచు వేపరుచుండేటిం తగని జడుడనయ్యా నేను కైవశమై ఈ దేవుడే ఇటునను కరుణింపుచు రక్షింపుచునుండగా పూను పరిమళమును వలనే నీ పొదలుచునుండెదనయ్యా నేను